శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి ద్వితీయ ప్రకరణము పంచమహాభూత వివేకము అందులో ఇరవై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము సద్వస్తువునకు విజాతీయ భేదము లేదు విజాతీయమైనటువంటి అసత్తు జడము దుఃఖము మోహాత్మకము ఈ ప్రపంచం ఉందో అజ్ఞాన తత్కార్యం అంతా సద్వస్తువునకు విజాతీయం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా లేదు అసద్వం ఉన్నది అందువల్ల అది సద్వస్తువునకు ప్రతియోగి కాజాలదు అందువల్ల ఎప్పుడైతే ప్రతియోగియే లేదో అప్పుడు విజాతీయ భేదము చెప్పడానికి రాదు పదిహేడవ టిప్పణము విజాతీయ భేదము భేదం అంటే అన్యోన్యభావకు భేద కయేహే అన్యోన్యభావనకు భేదమందురు అంటే పరస్పర నిషేధక అభావకు అన్యోన్యభావికేదమన్నా అన్యోన్యభావం అన్నా పర్యాయ శబ్దాలు అంటే ఏమిటి పరస్పర నిషేధక అభావకు అన్యోన్యభావిక పరస్పర నిషేధకం అంటే ఉదాహరణ తీసుకోండి ఘటము పటము రెండు వస్తువులు ఉన్నాయి వాటిలో పరస్పర నిషేధక అభావ రూప అన్యోన్య అభావం ఉన్నది ఘటం నందు పటం యొక్క అభావం ఉన్నది పటము నందు ఘటం యొక్క అభావం ఉన్నది నందు పరస్పరం యొక్క అభావము ఇదే అన్యోన్య అభావం అంటారు ఇదే భేదం కూడా అంటారు ఉదాహరణ ఇచ్చి చెప్తున్నాడు చూడండి ఘట హో పట నహి ఆరు పఠ హై సో ఘటనహి ఘటము పటము కాదు పటము ఘట కాదు రెండిటికి ఒకదానియందు ఒకటి అభావం ఉన్నది అన్యమునందు అన్యం యొక్క అభావము ఇది అన్యోన్యభావం అంటారు ఇహా ఘట పటుక అన్యోన్య అభావే ఇది రెండిటికి అన్యోన్యభావం ఉన్నది అయితే ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి అభావం కానీ అన్యోన్యభావం ఉండని అత్యంత అభావం ఉన్నది ప్రాగోభావం ఉండాలని ప్రధ్వంస్వభావం ఉండాలి అభావం చెప్పాలంటే అక్కడ అనుయోగి ప్రతియోగి యొక్క జ్ఞానం ఉండాలి అనుయోగి ప్రతి యొక్క జ్ఞానం లేకపోతే అభావ జ్ఞానం కలగదు మరి అనుయోగి దేనికంటారు ప్రతియోగి దేనికంటారు అది కూడా తెలుసుకోలేదా జిశు విషయ అన్నిక అబావు హోదే సో అభావుకా అనుయోగి అనగా ఆశ్రయ ఉదాహరణ సైతంగా తెలుసుకోండి భూతలే ఘటం నాస్తి భూతలం నందు ఘటం లేదు అంటే భూతలం నందు ఘటం యొక్క అభావాన్ని చెప్తున్నాం ఎవరి అభావాన్ని ఘటం యొక్క అభావాన్ని ఎక్కడ చెప్తున్నావు భూతలం నందు చెప్తున్నావు ఇప్పుడు చూడండి ఆ వాక్యాన్ని మొదలు చదవండి జిస్ అన్యక అభావ్ సో అభావుక అనుయోగి ఆశ్రయ జిస్ విషయ అంటే దేనియందు దేని అభావం చెప్తున్నామో అది ఆశ్రయం అధికరణం అంటారు ఆ అధికరణము అనుయోగి అనబడుతుంది భూతలే గటో నాస్తి అని గటా ఘట అభావాన్ని భూతలం నందు చెప్తున్నాం కదా దేని ఎందుకు అభావము భూతలం నందు అంటే అక్కడ భూతలం ఏమైంది ఆశ్రయమైంది అభావానికి అధికరణం అయింది అనుయోగి అంటారు ఆ భూతలమే అనుయోగి అనబడుతుంది అవును జిస్కా అన్ని విషయ అభావ్ హోవే సో అభావ ప్రతియోగి అవు నిరూపక్ అంటే నిరూపణ కరనే వాళ్ళకయ్యూతనం నందు ఘటం యొక్క అభావం ఏదైతే చెప్తున్నామో ఆ అభావానికి ఘటం ఏదైతే ఉందో అది ప్రతియోగి అనబడుతుంది దేనిది అభావం చెప్తున్నామో అది ప్రతియోగి అనబడుతుంది దేని ఎందు అభావం చెప్తున్నామో అది అనుయోగి అనబడుతుంది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మళ్ళొకసారి చెప్తా వినండి దేని యొక్క అభావం చెప్తున్నామో అది ఆ అభావానికి ప్రతియోగి అనబడుతుంది దేని ఎందు అభావం చెప్తున్నామో అది ఆ అభావానికి అనుయోగి అనబడుతుంది భూతలము నందు అభావం చెప్తున్నాం కాబట్టి భూతలము అనుయోగి అనబడుతుంది ఘటము యొక్క అభావం చెప్తున్నాం కాబట్టి ఘటం ప్రతియోగి అనపడుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి అనుయోగి ప్రాథమ్యంతం ప్రతియోగి భూతలే ఘటం నాస్తి భూతలే ఇది సప్తమి ఏకవచనం సప్తం యంత పదమున్నది భూతలే అనే పదం అది అనుయోగి ఉంటది ఇక ఘటో నాస్తి ఘటహ ఇది ప్రథమ్యంతం ప్రథమ విభక్తి అంతం గల పదము ఘటహ అనే శబ్దము ఈ ప్రథమ విభక్తి పదంతో చెప్పబడినటువంటి ఘటం ఏదైతే ఉందో అది సప్తమ్యంతం అనుయోగి ప్రాథమ్యంతం ప్రతియోగి బాగా గుర్తుపెట్టుకోండి అనుయోగి ఎవరు ప్రతియోగికే జ్ఞానపూర్వక అభావక జ్ఞానం హోవే హెత్స హోవే నహి అయితే అనుయోగి జ్ఞానం ఉండాలే ప్రతియోగి జ్ఞానం ఉండాలి గుత్తలే ఘటో నాస్తి గుతల గుత్తల జ్ఞానం ఉండాలి దేనిది అభావం చెప్తున్నాం ఘటమిది ఆ ఘట జ్ఞానం కూడా ఉండాలి అనుయోగి జ్ఞానం ప్రతియోగి జ్ఞానం ఉంటేనే దాని యొక్క అభావం అక్కడ మనం చెప్పుకోగలుగుతాము అంటే అనుయోగి ప్రతియోగి జ్ఞానపూర్వక అభావం ఉంటుంది అనుయోగి ప్రతియోగి జ్ఞానం లేకుండా అభావము చెప్పడానికి రాదు తీసు విన్న హోవెనే సో అభావం అనుయోగి కే ప్రతియోగికే అధీనహే అందుకని ఆ అభావము అనుయోగి ప్రతియోగి యొక్క అధీనంలో ఉంటుంది అవరు వే అనుయోగి అవరు ప్రతియోగి సత్రూపు అపేక్షిత అనుయోగి ప్రతియోగి యొక్క జ్ఞానం అభావం నందు ఉండాలి ఆ అనుయోగి ప్రతియోగిలు సద్పమై ఉండాలి విద్యమానమై ఉండాలి అసద్రూప అనుయోగి ప్రతి యొక్క జ్ఞానము ఉండాలి ఆ అనుయోగి ప్రతియోగులు సద్పమై ఉండాలి అసద్పము ఉండరాదు అయితే రెండిటికి రెండు కూడా సదురూపము ఉండాలి ఒకటి సద్రూపం ఒకటి అసద్పం అంటే కూడా అభావం చెప్పడానికి రాదు అది చెప్పడానికి ఈ టిఫనం ఇచ్చిన ఇక్కడ ఇహా అంటే ఇప్పుడు ప్రకృతి విషయంలో సద్బ్రహ్మ రూప అనుయోగి సన్నిష్ఠ విజాతీయ రూప భేద్ అన్నోన్యభావిక ప్రతియోగి वंद्यापुत्र शशंगादिप असत् शून्य होवे सो निस्वरूप होने हई ही असत् को प्रति संभव अच्छे इपड़ सद्रह नजातीय भेदना प्रपंचम ओका विजातीय भेद इपड़ू भेदा की अंत अन्याय भावा प्रति एवर अन అసత్తు జడము దుఖరూపము మోహాత్మకము అనేటువంటి ప్రపంచం అనుయోగి అంటే సద్రూప బ్రహ్మ అయితే ఈ ప్రతియోగి ఈ ప్రపంచము సద్రూపం ఉన్నదా అది ప్రతియోగి అవుటకు యోగ్యం ఉంటుంది ఇంకా సద్రూప బ్రహ్మ అయితే సద్వస్తు ఉంది అందులో వాదం లేదు కానీ దానికి ప్రతియోగి కూడా సదు ఉండాలి కదా మరి ఈ ప్రపంచము ఏ ప్రతియోగి మనం చెప్తున్నామో ఇది సద్రూపమా కాదు అసద్ రూపం ఉన్నది ఏ విధంగా శశృంగము వంద్యాశతుడు కూర్మ రోమము నర శృంగము మూషక శృంగము గర్ధప శృంగము చూసారా మీరు కుందెలు కొమ్ము కాని మనుషులకు కొమ్ములు కాని మరి వెలుతలకు కొమ్ములు కానీ మరి గుర్రానికి గాడిదకు కొమ్ములు కానీ చూసారా ఎక్కడన్నా ఎక్కడా అసత్ వంద్యాశుతుడు అసత్ ఆకాశ అసత్ ేనే లేవు అసత్తు దేనికంటారు చెప్పినాడు చూడక్కడ లక్షణం నిస్వరూపు హో నేతే నిస్వరూపకు అసత్కయ్య స్వరూపహీనుకు అసత్కయ్య వీటికి స్వరూపమే లేదు ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనికి స్వరూపమే లేదు వాస్తవంగా విచారం చేస్తే రజ్జు ఎందు సర్పభ్రాంతి అయిన చోట అక్కడ సర్పం అంటూ ఒక వస్తువు ఉందా చెప్పండి సర్పము ప్రతీతి అవుతుంది భయపడుతున్నాడు కానీ వాస్తవంగా సర్పమంటూ ఉందా ఉన్నది ఏమిటి రజ్జువే తాడే ఉంది అక్కడ సర్పము అత్యంత అసత్తు ఉన్నది లేనే లేదు ఆ సర్పము నిస్వరూపం ఉన్నది విచారం చేయండి సర్పమంటూ ఒక పృథక్ పదార్థం ఉందేమో రజ్జువే మనకు సర్పంలే కనపడుతుంది కానీ సర్పమంటూ అక్కడ లేదు మరి ఏమిటి ఆ సర్పము నిస్వరూపము స్వరూపహీనము అసత్తు అని చెప్పవచ్చు అదే ఈ ప్రపంచం కూడా నిస్వరూపం मरी दी स्वरूपमें सवस्त काने का अलांटू दीन यू प्रति संभव प्रतियोगि अयोग एट उप कदा सद्रूपमे उ प्रपंच प्रतिदे उदी असद्रूपैते असद्रूपम उ असत्क प्रति संभव आसद्रूप प्रपंचा की प्रति या సంభవం లేదు తాత ప్రతియోగిక అసద్పు ప్రతియోగి వాళ్ళ సతక విజాతీయ భేది బండినహి ఈ అసత్ ప్రతియోగిక ఏ సద్ప బ్రహ్మమును విజాతీయ భేదము ప్రపంచంతో చెప్తున్నామో అది సంభవించదు ఎందుకు ప్రతియోగివమే ఆ ప్రపంచం నందు సంభవించడం లేదంటే అప్పుడు అన్ని అభావం చెప్పడానికి రాదు అభావం రెండు వస్తువులు ఉండాలి ఆ రెండు వస్తువులు కూడా ఎట్లా ఉండాలి సద్రూపమే ఉండాలి మరి ఇక్కడ సద్రూప బ్రహ్మం నాకు ప్రతియోగి అనేటువంటి ఈ ప్రపంచం స్వరూపమే లేదా అది నిస్వరూపం అది ప్రతియోగి యోగ్యమే కాదు అలాంటప్పుడు ప్రతియోగివమే సంభవించకపోతే ఇక సద్వస్తువుతో దానికి భేదం ఎలా చెప్పగలవు అన్యోన్యభావం ఎలా చెప్పగలవు విజాతీయ భేదం ఎలా చెప్పగలవు అందుకని సద్వస్తువుకు విజాతీయ భేదము లేదు అని ఈ ప్రకారంగా ఒక రకంగా సంబంధం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఒక శంక కలిగేందుకు అవకాశం ఉంది స్వామీజీ మీరు వంధ్యాశతుడు ఆకాశ పుష్పము శిశుశృంగాదులను దృష్టాంతంగా ఇచ్చి ప్రపంచం నాకు సంభవించదు అని చెప్పారు కానీ ఈ ప్రపంచం వంద్యాసూతును లాగా ఉందా చెప్పండి వంద్యాసూతుడు అంటే నిస్వరూపం ఉన్నది ఇది అందరికీ సమ్మతం ఉంది ఎందుకు వంధ్యాసూతుడు ఏ కాలంలో ఏ కల్పంలో కూడా ఎవరికి ఎక్కడ కూడా గోచరించలేదు కనపడలేదు వాడు నిస్వరూపుడు ఉన్నాడు అసత్తు ఉన్నాడు అది సరే కానీ ఈ ప్రపంచం అలాగే ఉందంటారా నిస్వరూపం ఉందా ఇది దృష్టి గోచరమై ప్రత్యక్షాది ప్రమాణాల చేత అనుభవ గోచరమై ఉండగా దీనికి స్వరూపమే లేదు నిస్వరూపం అంటే ఎలా నమ్మేది చెప్పండి ఎలా ఒప్పుకునేది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అప్పుడు దానికి కూడా సమాధానం చెప్తున్నాడు సతసే విలక్షన్ బాధయోగ్య మాయా కార్య స్థూల సూక్ష్మ ప్రపంచు బి అసత శబ్దర్ బాబా నీకు కనబడుతుంది వంద్యాశని లేదు నామరూపాల చేత గోచరం అయితుంది కాని కొంచెం విచారం చెయ్యి ఇది ఆ వంధ్యాశుతుని కంటే విలక్షణమేమి లేదంటాడు సరే ఇప్పుడు ఈ ప్రపంచానికి సదురూపం అంటావా సద్విలక్షణం అంటావా చెప్పు అని ఒకవేళ మనం అడిగినాం అనుకోండి ఆ పూర్వపక్షిని అప్పుడు ఏం చెప్తాడు సత్ అంటే త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం మరి ఇప్పుడు ఈ ప్రపంచం త్రైకాలిక అబాధ్యం ఉందంటారా కాదు కదా ఏముంది బాధ అయిపోతుంది సుషిప్తుల్లో ప్రళయంలో లేకుండా పోతుంది ఇక జ్ఞానోత్తర కాలంలోనైతే అది బాధే అంటే మిత్రత్వం నిశ్చయమే అంటే అప్పుడు కూడా లేనిదే అవుతుంది అంటే ఇప్పుడు సద్వస్తువులాగా త్రైకాలిక ఆపాద్యం అని చెప్తారా ఈ ప్రపంచానికి లేదు కదా ఏమవుతుంది బాధింపబడుటకు యోగ్యం ఉన్నది ఇది ప్రపంచము జ్ఞానోత్తర కాలంలో జ్ఞానం చేత అది బాధ అయిపోతుంది అంటే ఇది సద్విలక్షణం ఉన్నది అందుకని సత్ బాధ యోగ్య అని ఈ విధంగా మనం చెప్తున్నాము నామరూపాలతో గోచరించినప్పటికీ కూడా సదవిలక్షణం బాధయోగ్యం అని చెప్తున్నాము అట్లైనప్పటికీ కూడా అది అసద్పమే ఉన్నది ఈ స్థూల సూక్ష్మ ప్రపంచము ఏదైతే ఉందో ఇది అసద్శబ్దానికి అత్యం ఉన్నది అసత్య అనబడుతుంది నామరూపాల చేత ప్రతిది అయినప్పటికీ కూడా ఇది అసత్య నిరూపించబడుతుంది సత్క విజాతీయ భేద కహేత్ బి అయితే నామరూపాల చేత గోచరిస్తుంది కదా అందుకని వ్యవహారికంగా ఎందుకు కాదు సదురూపకంగా ఉంది కదా అలాంటప్పుడు సదురూపమైనటువంటి బ్రహ్మముతో భేదం చెప్పడానికి వస్తుంది అన్యోన్యభావం చెప్పడానికి వస్తుంది విజాతీయ భేదం చెప్పడానికి వస్తుంది అని ఒకవేళ పూర్వపక్ష అంటే అది కూడా కుదరదు ఈ ప్రపంచానికి సత్త ఏ ఉద్దేశంతో త్రైకాలిక అబాధ్యత్వ సత్యం చెప్తున్నావా వ్యవహారిక సత్యం చెప్తున్నావా ఇక్కడ సద్బ్రహ్మ రూప అనుయోగ ఎట్లా ఉన్నది త్రైకాలిక అబాధ్యం ఉన్నది అట్లనే మరి ఈ ప్రపంచం కూడా ఉంటే దానికి దీనికి అన్యోన్యభావ రూప విజాతీయ భేదం చెప్పడానికి వస్తుండే కానీ ఈ ప్రపంచము పారమార్థిక సత్యముందా త్రైకాలిక అబాధ్య రూప సత్యం లేదు కదా అలాంటప్పుడు అది ప్రతియోగి అవుటకే వీలు కాదు అందుకు రెండు ఒకే తీరుగా ఉండాలి సద్రూపం ఉండాలి కానీ ఇది అట్లా లేదే ప్రపంచము అందువల్ల విజాతీయ వేదం చెప్పడానికి రాదు అప్పుడు పురపక్ష అంటాడు కహైతే స్వామీజీ చెప్పొచ్చు కదా అని అంటే తిన్ను మాయా తాకే కార్యకు దర్పణమే ప్రతీత నగరికి న్యాయి और स्वप्न के गजादिकन गजादी क्या अविद्यु होतेमा होने वास्तव अंत पारमार्थिकोने किस्ते सत का विजातीय कदा चीत नहीं अय नीम रूपाल चेत कन पड़ी अंदकनी नीचे उन्नद्रांतनी सद्रूपत्व चेत नी गोचरी अदी वास्तव का వాస్తవం విచారం చేస్తే ఇది ఎట్లా ఉన్నది ప్రపంచం అంటే మాయా కావచ్చు మాయాకార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం కావచ్చు ఇది ఎట్లా ఉంది అని అంటే గంధర్వ నగరం వలె ఉంది దర్పణం నందు ప్రతీతి నగరం గంధర్వ నగరం అంటారు ఆ గంధర్వ నగరం దర్పణంలో ఉందా చెప్పండి లేదు లేదా గంధర్వ నగరానికి మరొక రకంగా చెప్తారు ఆకాశంలో మేఘాలు పోతూ ఉంటాయి కదా ఆ మేఘాలు అనేక ఆకారాలుగా భవనాలగా ఇండ్ల మాదిరిగా అనేక పశువుల మాదిరిగా అనేక ఆకారాలుగా గోచరిస్తే దానికి కూడా గంధర్వ అంటారు అది కూడా వాస్తవం కాదు మొత్తం మీద మిథ్యా అని చెప్పే తాత్పర్యం ఉంది దర్పణం నందు నగరం వలె లేక స్వాప్నిక గజాదుల వలె స్వప్న పదార్థాలు ఏవైతే మనకు కనపడుతుంటాయో అవి సత్యంలా కనపడే పూర్తికి ఉన్నాయి కానీ లేచిన మీదట ఒక్కటి కూడా లేదు ఎప్పుడో మాయమైపోతాయి అంటే మరి సదు వస్తువు అయితే ఎట్లా మాయమైతనే చెప్పు మాయమవటం వీలు లేదు కదా కానీ కనిపించటం లేదే ఎందుకు అవి సదు వస్తువులు కాదు గనక అసదు వస్తువులు గనక మిథ్యా వస్తువులు గనక కనపడతలేవు ఇట్లా కనపడి అట్లా మాయమైపోతున్నాయి మరి స్వప్న పదార్థాల కంటే మరి కంటే ఏమైనా విలక్షణం ఉందా ఈ ప్రపంచానికి చెప్పండి ఈ ప్రపంచం కూడా జాగ్రత్తలో కనపడుతుంది స్వప్నంలోకి వెళ్తే కనపడతలేదు సుశక్తుల్లోకి వెళ్తే కనపడతలేదు సమాధిలోకి వెళ్తే కనపడతలేదు స్వప్న పదార్థాలు ఏ విధంగా స్వప్న మాత్రమే కనపడే అన్యావస్థల్లో కనపడతలేదు అట్లా ఈ జాగ్రత్త అవస్థలో కనపడే ఈ జగత్తు కూడా జాగ్రత్త అవస్థలోనే కనపడుతుంది ఇతర అవస్థల్లో కనపడతలేదు మరి దానికి దీనికి ఏం తేడా ఉంది చెప్పు అందుకని ఈ దృశ్యమాన ప్రపంచం కూడా స్వప్నవత్ ఉంది స్వప్నం కంటే ఏం విలక్షణం లేదు అందుకని స్వప్నక పదార్థాలు ఏ విధంగా అసత్ పదార్థాలు అదేవిధంగా జాగ్రత్త పదార్థాలు కూడా అసత్ పదార్థాలే అందుకని ఇవన్నీ కూడా అసత్ శబ్దానికి వాస్యములే ఎప్పుడైతే అసత్ శబ్దానికి వాత్సం అయినయో అప్పుడు వీటికి సద్వస్తువుతో ప్రతియోగివం సంభవించదు అలాంటప్పుడు విజాతీయ కుదరదు అని ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు కదాచిత్ నహి విజాతీయ భేదము ఎప్పుడు కూడా సంభవించదు ప్రళయకాలమేతో సతసే బిన్ను మాయాకి కొయి ప్రమాణ సిద్ధ అంటే నిరూపణ ఓవే నహి అయితే స్వామీజీ మీరు పూర్తిగా తీసివేస్తున్నారు ప్రపంచాన్ని ప్రపంచానికి కారణమైనటువంటి మాయను పూర్తిగా లేనే లేదు అత్యంత అభావము అత్యంత అసత్ చెప్తున్నారు ని చక్కగా ప్రత్యక్ష ప్రమాణాల చేత గోచరం ఉన్నది ప్రపంచము మరి మాయా అనుభవ ప్రమాణంతో చెప్పొచ్చు అహం అజ్ఞ అహం ప్రమాణానామీ అనేటువంటి అనుభవ ప్రమాణం ఉన్నది ప్రమాణ గోచరంలో ఉండగా మరి ఏది ప్రమాణానికి విషయం అవుతుందో అది అసత్యట్లయితే అది ప్రమా అయితే యథార్థం అయితే అసత్యట్లయితే చెప్పండి అని ఈ విధంగా ఒకవేళ పూర్వపక్షి శంకించినట్లయితే సమాధానం చెప్తూ చెప్పు నాయన సుశుక్తిలో అజ్ఞానం ఉందంటావా లేదంటావా ఉంది కదా నామరూప ప్రపంచం లేదు కానీ అజ్ఞానమైతే ఉందా లేదా సుశక్తిలో లేచిన తర్వాత ఏమంటాడు నకించదహం అవే దిశం నాకు ఏమీ తెలియకుండా పడుకున్నా అంటాడు అంటే ఏమీ తెలియనితనం అనేది అజ్ఞానం కదా అంటే అజ్ఞానం ఉన్నట్టే కదా మరి అక్కడ ఏ ప్రమాణం చేత సిద్ధి చేస్తావు చెప్పు అజ్ఞానం ఉన్నట్టుగా సుశక్తిలో లేదా ప్రళయంలో ఏ ప్రమాణం చేత సిద్ధి చేస్తావు చెప్పు అక్కడ అజ్ఞానం ఉంది కానీ ఉన్నది అని సిద్ధి చేయడానికి ప్రమాణం ఏమిటి చెప్పు ఎందుకు ప్రమాణం చెప్పాలంటే ప్రత్యక్షాది ప్రమాణాలే చెప్పాలి ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయి ప్రపంచాంతర్గతం ఉన్నాయి ప్రపంచమైతే అక్కడ లేనేలేదు ప్రపంచం లేకపోతే ప్రమాణాలు కూడా లేవు ప్రమాణాలు లేకపోతే ఏ ప్రమాణం చేత నిరూపిస్తావు అక్కడ అజ్ఞానం ఉన్నదని నిరూపించడానికి రాదు ఉన్నా లేనట్టే ఎందుకు ఏది ప్రమాణ వేద్యం అదే ఉన్నట్టు ఏది ప్రమాణానికి విషయం కాదు అది లేనట్టే అందుకని సుశిప్తులో గాని ప్రళయంలో గాని సమాధిలో గాని మాయా అనేది అత్యంత అభావం ఉన్నది ఎందుకు ఏ ప్రమాణం చేత సిద్ధి సరే ప్రళయంలో అజ్ఞానం ఉంది అంటావా మరి ప్రమాణం చూపెట్టు ఆడ అజ్ఞానం ఉన్నది ఏ ప్రమాణంతో చెప్తావు చెప్పు అట్లే ఇక ప్రపంచం అయితే లేనేలేదు ఇక లేని దానికి ఏం ప్రమాణం చెప్పు ఉన్న అజ్ఞానానికే ప్రమాణం లేదంటే లేని ప్రపంచానికి ఏం ప్రమాణం ఇచ్చి చెప్తావు అందువల్ల ఏ ప్రమాణం చేత కూడా మాయా గానీ నామరూపాత్మక జగత్తు గానీ ప్రళయకాలంలో లేదు మరి లేనప్పుడు అది ప్రతి ఎట్లయితే చెప్పు చదువు వస్తువుకు ఆ వస్తువే లేదు అంటే ఏమని చెప్పాలి ఇప్పుడు అసత్ అని లేదా అందుకే అసత్ శబ్దానికి వాచ్యం ఉన్నది ప్రపంచం మాయా కొయి ప్రమాణ సే సిద్ధ నిరూపణ కియా జావేన ఆరు ప్రపంచకితో ఉత్పత్తి బీ నహి ఇక ప్రపంచమైతే ఉత్పత్తి లేనేలేదు ఉత్పత్తి కంటే పూర్వం కదా ప్రళయకాలం ప్రళయంలో ప్రపంచం ఎక్కడ ఉన్నది ప్రపంచం ఇంకా ఉత్పన్నమే కాలేదు అప్పుడు అది లేనేలేదు అన్నప్పుడు మాయా ప్రమాణం చేత సిద్ధయితే లేదు ప్రపంచమైతే లేనేలేదు అలాంటప్పుడు ఈ మాయా తత్కార్యానికి సద్భ్రహ్మతో ప్రతియోగిత్వం ఎలా సంభవిస్తుంది या तिस्क सतका विजातीय भेद भने नही अंतनी माया तत्कारचे सदुवस्तुना ब्रह्म विजातीय भेद संभव ताते अंदवल सत्तीय भेदे रही अंक सदुवस्तु विजातीय भेद रही अद्दिचना यह ब्रह्म न స్వగత భేదము లేదు సజాతీయ భేదము లేదు మరి విజాతీయ భేదం కూడా లేదు అని సిద్ధి చేసినాడు ఇక్కడ మరొక టిప్పణం ఉంది చూడండి పద్దెనిమిదవ టిప్పణము అసత్ మీద ఉంది సత్క విజాతి అసత్ హోవేగా సో అసత్తో హై ఇసు సే నిశ్చయకరి నహి జానియ్ అయితే ఇసు అసత్ కు ప్రతి ఏ భావ్ నహి హై తబు సత్క విజాతి సే భేద్ కైసే బిసి ప్రకారే బి బి అని శ్రీ పండిత్ పీతాంబర్జీ శ్రీ రామకృష్ణ వారి టీకాకు అనువాదం చేస్తూ ఈ ప్రపంచం అసత్ రూపం ఉంది అని చెప్పినాడు అసత్ అంటే ఇంకా దాన్ని విశ్లేషణ చేస్తున్నాడు చూడండి పద్దెనిమిదో టిప్పనము నిస్వరూపుకు అసత్కయ్యే అంతే కదా మనం ఏం చెప్పుకుంటాము నిస్వరూపు లేదా స్వరూప అసత్కే హే అని చెప్పుకుంటాము అదే చెప్తున్నాడు నిస్వరూప అంటే తుచ్చ జో వంధ్యాత్రు అవరు శశిశృంగ అధిక సో అసత్కే వంధ్యాసుడు గాని శశిశృంగం గానీ కూర్మరోమం అంటే తాబేలకు వెంట్రుకలు ఉంటాయా బాబా ఎప్పుడు లేవు ఏ కాలంలో లేవు వెంట్రుకలు ఉండడానికి అవకాశమే లేదు అందువల్ల నిస్వరూపమైనటువంటి తుచ్ఛమైనటువంటి అలీకమైనటువంటి వంధ్యాపుత్ర అసత్ తందురు అత जो रहितता से विलक्षण बाध होने के योग्य व्यवहारिक व प्रातिभाषिक रूप अर्वचनीय मिथ्या पदार्थ माया और ताके कार्य बी कहु शब्द का अर्थ है सर वंध्यासूता असत्नाएं वाटी स्वरूपमेंवरूपक असत्नी लक्षण अनुसार वाट वर्ति का प्रपंचमे నామరూపాలతో కూడుకొని ఉన్నది నిస్వరూపం కాదు వన్యాశుని వల్ల లేదు మరి స్వరూపం చేత ప్రత్యక్ష ప్రమాణాలకు గోచరం అవుతుంది కదా అని ఒకవేళ అంటే ఇది కూడా అసత్శబ్దం చేతనే చెప్పవచ్చు కొన్ని చోట్ల వేదాంత గ్రంథాల్లో మాయా తత్కార్యమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచానికి కూడా అసత్శబ్దం చేత చెప్తారు ఎందుకనంటే సత్ అంటే త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధ సత్యత్వం ఇక ఈ ప్రపంచం ఎట్లా ఉన్నది తద్విలక్షణం ఉన్నది అంటే బాధ యోగ్య యోగ్యే అందుకని బాధయోగ్యం ఉన్నది ఈ ప్రపంచం అందుకని సద్విలక్షణం అని చెప్పినాం మరి బాధయోగ్యమైనటువంటి ఈ మాయా మాయ యొక్క కార్యమైనటువంటి ఈ ప్రపంచం కూడా మిథ్యా ఉన్నది అనిర్వచనీయం ఉన్నది కాబట్టి దీనికి కూడా అసత్శబ్దం చేత చెప్పబడింది అంటారు దోను అర్థం మేస్తే ఇహ ప్రళయమే ఉక్త ప్రకారే తో ప్రాప్తు నహి హాప్తు ప్రథమ ఆర్థిక గ్రహణ ప్రళయకాలంలో ఈ మాయా గానీ ప్రపంచం గానీ సిద్ధి అవ్వటం లేదు ప్రపంచం అయితే ఉత్పన్నమే కాలేదు ప్రళయకాలంలో ఇక మాయ అయితే ఏ ప్రమాణం చేత నిరూపించడానికే రాదు అప్పుడు మరి ఇక ఏ శబ్దం చేత దానికి సత్తాన్ని చెప్తావా చెప్పండి మాయా గానీ మాయాకార్యమైనటువంటి ప్రపంచాని గాని అసత్త అనే చెప్పాలి మరి ఎప్పుడైతే అసత్ శబ్దానికి వాచ్యమైందో అప్పుడు ఈ సద్బ్రహ్మకు ప్రతియోగివమే దాని ఎందు సంభవించదు అందుకని సద్భ్రహ్మ విజాతీయ భేద రహితమున్నది అని నిష్పన్నం ఇక ముందు పోదాం ఫలితమాహా దీని ఫలితం అంటే ప్రయోజనం ఏమైంది ఇప్పుడు అని చెప్తున్నాడు శ్లోకము ఇరేదం పురా ఆసీదిత్యవర్ణయత్కమే అద్వితీయం బ్రహ్మా నేహ నానాస్తించ సదేవ సౌమ్య ఇద్రే ఆసీత్ అని ఈ శ్రుతిచేత సదు వస్తుతభేదరహితము సజాతీయ భేదరహితము విజాతీయ భేదరహితం అనేటువంటి ఒకే ఒక పరబ్రహ్మ ఉంది అని సిద్ధమైంది ఇప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సద్బ్రహ్మ సిద్ధమైంది ఒక బ్రహ్మం తప్ప అన్యమేమీ లేదు అని ఈ విధంగా సిద్ధమైన తర్వాత ఇది విన్నటువంటి భేదవాదులు శూన్యవాదులు మొదలైనటువంటి వాళ్ళు విహువలు అయిపోయినారు ఆశ్చర్యచకులు అయిపోయినారు బుద్ధి భ్రమించింది వాళ్లకు ఏ విధంగానంటే ముందు దృష్టాంతం ద్వారా చెప్తాడు ఇరవై ఏడో శ్లోకంలో ఒక జలాశయమే ఉందనుకోండి సముద్రమే ఉందనుకోండి అందులో ఒక వ్యక్తి మునిగినాడు ఆ మునిగినటువంటి వ్యక్తిని ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి అదివి పట్టినాడు గట్టిగా వాడిని పైకి లేవకుండా అప్పుడు ఆ మునిగిన వ్యక్తి ఎలా అవుతాడు చెప్పండి విహోలుడైపోతాడు తల్లడిల్లిపోతాడు సతమతం అట్లా అయింది వీళ్ళ బుద్ధి శూన్యవాదాలు మొదలైనటువంటి భేదవాదుల యొక్క బుద్ధి విహువలమైపోయింది ఎందుకంటే ఒక సద్వస్తువు తప్ప రెండో వస్తువు లేదనేసరికి ఏదన్నా వీళ్ళంతా భేదవాదులు కదా ద్వైతవాదులు ద్వైత ప్రపంచం ఉంది అని కొందరు అంటారు కొత్త శూన్యమే కొందరు అంటారు అనే రకాలుగా చెప్తారు కదా సద్వస్తువు ఒకటి తప్ప రెండో వస్తువు లేదని చెప్పేసరికి వారికి ఆశ్చర్యం అయిపోయింది అందరు విహోరులు బుద్ధి భ్రమించింది అప్పుడు ఈ శూన్యవాదులు వేస్తాడు ఏమయ్యో మీ వేదంలోనే ప్రమాణం ఉన్నదయ్యా చాంద్ర గోపనిషత్తులో అసదేవ ఇదం అగ్ర ఆసీద్ ఈ సృష్టి ఉత్పత్తి పూర్వము అసత్ అంటే శూన్యం ఉండే అని చెప్తున్నాం మరి శూన్యం ఉండగా కేవలం బ్రహ్మమే ఉందని మీరు ఎలా చెప్తారు బ్రహ్మం కూడా లేదు అంత శూన్యమే సర్వం శూన్యం శూన్యం బుద్ధులు అంటారు మాధ్యమికులు బుద్ధుని యొక్క అనుయాయులైనటువంటి నలుగురు శిష్యులు ఉన్నారు కదా శూన్యవాది మాధ్యమికుడు యోగాచారి క్షణిక విజ్ఞానవాది మరి సౌత్రాంత్రికులు వైభాషికులు నలుగురు శిష్యులు ఉన్నారు కదా అందులో శూన్యవాది మాధ్యమికుడు లేచి అంటున్నాడు అసలేవ ఇద ఆసీత్ అని అంటూ చంద్రోకేశ్వర ప్రమాణం ఉన్నది శూన్యం ఉన్నదని చెప్పింది బ్రహ్మమున్నదని చెప్పలే సద్వస్తువు అయినటువంటి బ్రహ్మమే ఉందని మీరు చెప్తున్నారు కానీ బ్రహ్మం కాదు అంత శూన్యమే ఉన్నది అని శ్లోకార్థము ఇదానీ చూనానికన న్యాయన సదద్వైతమేవ ద్రడయుతం పూర్వపక్ష మాహ ఇప్పుడు స్థూనానికర న్యాయం చేత సద్పమైనటువంటి అద్వితీయ బ్రహ్మం ఒకటే ఉంది అనేటువంటి విషయాన్ని దృఢీకరిస్తూ పూర్వపక్షాన్ని లేపి చెప్తున్నాడు పంతొమ్మిదవ టిపణ చూడండి స్థూనా నామ అశ్వాదికే బంధానికే యోగ్య స్థాన రూపు స్తంభు ఖంబు హైనా అంటే ఒక గుంజ అంటారు కదా పశువులను కట్టివేయడానికి ఒక కర్రను భూమిలో పాతుతారు చూడండి దానికి ఏమంటారు గుంజ అంటారు కదా దానికి స్థూనము అంటారు హిందీలో గాని మరాఠీలో గాని ఖంబ అంటారు సంస్కృతంలో స్తంభ అంటారు స్తంభం అది స్థూనం అనబడుతుంది ఖనన్ కహియే దృఢ అదృడికి పరీక్ష పూర్వకు పృథ్వీ విసే గాఢన ఆ స్తంభాన్ని ఆ గుంజను ఇట్లా ఊపి చూస్తారు అంటే గట్టిగా పాతుకొని గుందా లేదా ఒకవేళ అది అటు ఇటు కించిత్ కదిలిందనుకో ఊగిందనుకో అప్పుడు మళ్ళీ దాన్ని గడపరతో గాని ఇంకా వేరే సాధనాలతోని గాని ఇంకా గట్టిగా దాన్ని పాతుతారు ఇది స్థూన నిఖన న్యాయము అంటారు ఇక్కడ దృఢ అదృడికి పరీక్ష పూర్వక పృతీ గాడన అన్నారు అంటే ఇప్పుడు ఆ స్తంభము దృఢంగా ఉందా అదృఢంగా ఉందా అని పరీక్షిస్తూ ఆ భూమిలో గాడన అంటే పాతిపెట్టుట ఏదైతే ఉందో దీనికి స్థూనా నికరణ అంటారు జో హిల్లేతో అదృఢయ్ ఒకవేళ ఆ స్తంభము కదిలిందనుకో ఊగిందనుకో అప్పుడు అది అదృఢమని తెలుసుకోవాలి అప్పుడు ఏం చేస్తాము తాకు ఫీరు ముద్గరాదికే ప్రహరిస్తే దృఢ కర్ణ ఊవి హాయి ముద్గరము అంటే గడ్డపార మొదలైనటువంటి ఉంటాయి కదా సాధనాలు పాతడానికి వాటితోని మళ్ళీ గట్టిగా పొడిచి గట్టిగా పాతుతారు ఇస్ న్యాయ న్యాయం అంటేనే దృష్టాంతం ఎక్కడెక్కడ న్యాయం అనే శబ్దం వస్తుంది అక్కడ దృష్టాంతం తెలుసుకోండి ఈ న్యాయం చేత అంటే ఇదొక దృష్టాంత రూపంలో చెప్పినాడు కదా స్థూనానికర న్యాయం అనేది దృష్టాంత కరీ యా స్తంభికే గాఢనే కి న్యాయ ఈ స్తంభంను పాతి అనేటువంటి న్యాయం వల్ల దృష్టాంతం వల్ల న్యాయం చేతు వలే మన రూపు చెపల అశుకే బంధన నిష్ఠాకే యోగ్య స్థాను జో అద్వితీయ సద్రూపు స్తంభ హే తాకు దృఢ నిశ్చిత్ అదృడు సందిగ్ధికి పరీక్ష పూర్వక ముముక్షుకి మతీరూపు పృథివీ విషయ గాఢన శంఖా సమాధానకరి నిర్ణీతీకరణ హై దృష్టాంతంలోనే ఏదైతే మనం చెప్పుకున్నామో స్తంభము భూమి అది ఊగుట అనేటువంటి ఏదైతే విషయాలు చెప్పుకున్నామో దాన్ని యథాతంగా దస్తాంతంలో ఘటించి చెప్తున్నారు ఇక్కడ స్తంభం ఏది స్థూనము అంటే సద్ప బ్రహ్మము పాతడానికి స్థానం ఏది అక్కడ భూమి అని చెప్పుకున్నాము ఇక్కడ భూమి ఏది అంటే మనస్సు ఈ మనస్సు అనేటువంటి భూమిలో అద్వితీయ బ్రహ్మ వస్తువు అనేటువంటి స్తంభము గట్టిగా పాతుకుందా లేదా ఇట్లా ఆ గుంజ ఇటు అటు ఊగుతుందా లేదా అని పరీక్ష చేస్తాం మనం దృఢముందా అదృఢముందా అని పరీక్ష చేసి ఒకరు అదృఢముంటే మళ్ళీ గట్టిగా పాతుతాం అదేవిధంగా ఈ మనస్సు అనేటువంటి భూమి ఎందు ఈ స్తంభము నిశ్చయముగా గట్టిగా పాతుకుందా లేదా అంటే సద్వస్తువునందు దృఢ నిశ్చయం లేదా ఇంకా ఏమైనా సందేహం అని పరీక్షించి పాతాలి అంటే ఏమిటి మనసు అనేటువంటి పృథ్వీలో భూమిలో సద్వస్తువు అనేటువంటి స్తంభము గట్టిగా పాతలేదనుకో పాతుకోలేదనుకోండి అప్పుడు ఇంకా సందేహము విపరీత భావన మొదలైనటువంటి ఉన్నాయి తెలుసుకోవాలి సందిగ్ధం ఉందని తెలుసుకోవాలి అప్పుడు శంకా సమాధాన పూర్వకంగా నిర్ణయం చేయవలసి ఉంటుంది జో పూర్వపక్ష రూపు ఇలా ఇక్కడ కదిలించోట అటు ఇటు ఊగుట కదులుట అనేది అయితే ఉందో ఇక్కడ పూర్వపక్షి అనేటువంటి ఈ హిలావున కదిలిందంటే ఇంకా పూర్వపక్షి యొక్క ప్రాబల్యము నీ అంతఃకరణంలో ఉందన్నమాట అంటే పూర్వపక్షులు ఏదైతే ద్వైతవాదాన్ని చెప్తున్నారో అది ఇంకా నీ మనసులో ఉందన్నమాట ఇప్పుడు ఆ పూర్వపక్షి రూప కదులుట ఏదైతే ఉందో దాన్ని తొలగించి దాన్ని గట్టిగా పాటాలి అనంటే దృఢనిశ్చయం చేసుకోవాలంటే ఇప్పుడు పూర్వపక్షికి నిరాకరణ చేయవలసి ఉంటుంది ఏ విధంగా గుంజ కదిలినట్లయితే దాన్ని ముద్గరాదుల చేత గట్టిగా మళ్ళీ పాతుతాము అదేవిధంగా ఇక్కడ పూర్వపక్ష రూప హిలావణ అంటే కదిలించుట ఏదైతే ఉందో మనసులో అప్పుడు శంఖ సమాధాన పూర్వకంగా దాన్ని గట్టిగా పాతాలి ఫిర్ పూర్వపక్షకి నిరాకరణ సమాధాన రూపు ముద్గరాదికే ప్రహరిసే దృఢీకరణ హోవే ఇప్పుడు ఆ పూర్వపక్షికి సమాధానం చెప్పి ఆ పూర్వపక్షిని నిరాకరణించి ఇప్పుడు మళ్ళీ మనసులో సద్వస్తువు యొక్క దృఢ నిశ్చయము చేసుకోవలసి ఉంటుంది సద్వస్తు రూప స్థూనమును స్థంభాన్ని గట్టిగా పాతవలసి ఉంటుంది యా హేతుతే గ్రంథకర్త శూన్యవాదికే మతికే పూర్వపక్ష అంటే శంకాక కథన మాత్ర కరేహే అర్థాత్ నిరూపణ ఈ అభిప్రాయంతోనే స్థూనానీకరణ న్యాయం చేత ఇప్పుడు పూర్వపక్షిని తీసుకొస్తున్నాడు శూన్యవాదిని తీసుకొచ్చి ఆయనతో కొంచెం కదిలించి చూపెడతాడు ఏమని సద్వస్తువే లేదు అంత శూన్యమే అని ఈ విధంగా పూర్వపక్షిని తీసుకొచ్చి నిలబెట్టాడు ఇప్పుడు అతనికి సమాధానం చెప్పి స్థూనానికి చేత సద్వస్తువును గట్టిగా దృఢ నిశ్చయం ఉంటుంది ఈ అభిప్రాయం చేత శూన్యవాది అనేటువంటి పూర్వపక్షిని తీసుకొస్తున్నాడు గ్రంథకర్త ఇదని స్థూనా నికరం అద్వితీయలో నిలకడగలిగి ఉండులాగునా చేయుటకు మొదలు పూర్వపక్షిని తీసుకొస్తున్నాడు శ్లోకము మగ్న శాప్తూ యొక్క విహలాని తిహి అఖండ్రు నిష్ప్రచారా బిభేత్యత గౌడాచార్య నిర్వికల్పే సమాధావణ్యోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయముచురే అని శూన్యవాదని తీసుకొచ్చాడు మాధ్యమికులు విహాలుడైనాడు ఎందుకంటే సద్రూప బ్రహ్మ ఒకటే ఉంది అనే అతనికి విహలత్వం వచ్చింది ఆశ్చర్యం వేసింది ఎప్పుడైతే ఆశ్చర్యం కలిగిందో అప్పుడు వెంటనే లేచి పురపక్షం చేస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు శంకిస్తున్నాడు ఏమయ్యా అసదేవ ఇదమగ్ర ఆసీదంటూ శృతి చెప్తూ ఉండగా సదైవ సమ్య యమగ్ర ఆసీతి అని మీరు సద్గురము ఒకటే ఉంది చెప్తూ రెండవది లేదని ఏ విధంగా మీరు నిరూపిస్తున్నారు అని శూన్యవాది పూర్వపక్షం చేసినాడు విహులత్తే దృష్టాంత మహా ఈ విహులం పొందుట ఎందు దృష్టాంతం ఇచ్చినాడు ఇరవై ఏడవ శ్లోకంలో మగ్నస్యాక్షాణి అనట్టు దాష్టాంతికె యోజయతి యోజయ్యతి దర్శాంతంలో యోజన చేస్తున్నాడు ఉత్తరార్థంలో అఖండ ఏకరసం శృత్వ నిష్ప్రచార విభేత్యత అన్నాడు అంటే అఖండము ఏకరసము నిత్యము అనేటువంటి పరబ్రహ్మ వస్తువు ఒకటి తప్ప రెండో వస్తువు లేదు అని ఎప్పుడైతే సిద్ధి చేశాడో సిద్ధాంతి అది విన్నా ఈ శూన్యవాది బుద్ధి నిష్ప్రచారం అంటే పని చేస్తలేదు ఇక భయపడ్డాడు ఓ అట్టెట్లయితుంది శూన్యం ఉన్నది కదా అని ఈ విధంగా భయపడ్డాడు అయితే కేవలం ఒక శూన్యవాదే కాదు ఎవరైనా భయపడతారు వేదాంత సిద్ధాంతాన్ని విన్నట్లయితే ఒక్క సద్దుర్ వస్తువు తప్ప రెండో వస్తువు లేదంటే ఎవరికి ఆశ్చర్యం కలిగదు చెప్పండి ఆశ్చర్య బతి కష్టి నం ఆర్య బాన్య ఆశ్చర్యవచ్చైన శ్రుత్వాప్యం వేదన చైవ కశ్చిత్ అని భగవంతుడు చెప్పినట్టు ఎవరికైతే నిర్గుణము నిరాకారము అఖండము ఏకరసము అయినటువంటి పరబ్రహ్మందు దృఢ నిశ్చయము కాలేదో అటువంటి వారికి భయం గాక మరేమవుతుంది చెప్పండి వాళ్ళు ఎందుకంటే ద్వైతంలోనే ఉన్నారు సగుణంలోనే ఉన్నారు అటువంటి సగుణ యోగులు ఎవరైతే ఉన్నారో వారికి భయం ఇస్తుంది గౌడాచార్య నిర్వికల్పే సమాధవు అన్య ఎవరు సాకార బ్రహ్మ నిష్ఠానం అన్యోగి నాం సాకార బ్రహ్మముందు నిష్ట కలిగినటువంటి అన్య యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వికల్ప సమాధిలో కేవలం నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క అనుభూతి మాత్రమే ఉంది అని అంటే ఈ అన్యోగులు భయపడతారంటారు ఎందుకంటే దృశ్యమును చూసే అలవాటు ఉన్నది పిల్లకు ఇప్పుడు ఏ విధంగా చిన్నపిల్లవాడు ఎవరు లేని స్థలంలో ఏకాంతంగా ఒంటరిగా వదిలిపెట్టండి వాడు ఏడుస్తాడు ఎందుకనంటే ఆ శూన్యమైనటువంటి గృహంలో వాడు ఏది కనిపించకపోయేసరికి ఎవరు సన్నిధిలో లేకపోయేసరికి వాడు భయపడతాడు ఎందుకు అందరి మధ్యలో ఉండేటువంటి అలవాటు వానికి ఉంది ఎవరూ లేని శూన్య గృహంలో ఉండే అలవాటు వానికి లేదు శూన్యమనేసరికి వానికి భయం అయింది అట్లా సమాధం అన్యోగినం సాగార బ్రహ్మ నిష్ఠానాము అత్యంతం భయం వచ్చురే అత్యంతంగా భయపడతారు కొందరు శూన్యవాదులు కూడా శూన్యం ఉండగా బ్రహ్మం ఉండదని ఎట్లా అంటామని అట్లా కూడా వాళ్ళు విహువలవుతారు ఈ విధంగా ద్వైతవాదులందరూ కూడా విహోళలు అవుతారు అని రెండు శ్లోకాల యొక్క అర్థం దృష్టాంతం చెప్పుకోలేదు మనం మగ్నశ ఆప్త యథ అక్షాణి అంటే జలాశయంలో మునిగినటువంటి వానికి ఇంద్రియాలన్నీ ఏ విధంగా విహలత్వాన్ని పొందుతాయో అదే విధంగా అస్య దీహి అంటే ఈ శూన్యవాది యొక్క బుద్ధి అఖండైక రసం బ్రహ్మశ్రుత్వ అఖండ ఏకరసమైనటువంటి బ్రహ్మమును విని నిష్ప్రచారా విభేత్యత అతని యొక్క బుద్ధి నిష్ప్రచారమైంది అంటే జడమైపోయింది స్తంభించిపోయింది విహోరుడైపోయినాడు అప్పుడు అతనికి భయం అని ఈ విధంగా మీరే చెప్తున్నారా స్వామీజీ ఇంత గురువు ఎవరైనా చెప్పారా అని అంటే చెప్పారు మండుక్య కార్యకర్తలో మూడు శ్లోకంలో అస్పర్ దుర్దర్శ సర్వ యోగి అభయభయ అంటూ మండుక కారికల్లో గోడ పదాచారులు చెప్పినటువంటి శ్లోకాన్ని యథాతథంగా ఇక్కడ తీసుకొని చెప్పినాడు అస్పర్శ యోగం అంటే నిర్వికల్ప సమాధి ఏదైతే ఉందో దుర్దర్శ అంటే దాన్ని దర్శించుటకు సాధ్యమే కాదు సర్వయోగివి అంటే సగుణ సాకార నిష్ఠులైనటువంటి వారి చేత ఆ నిర్వికల్ప సమాధిని దర్శించేటువంటి సామర్థ్యం ఉండదు యోగినో బిభ్యతి అటువంటి సా సగుణ సాకార బ్రహ్మనిష్ట యోగులు భయపడతారు అస్మాత్ అభయే భయదర్శిన అభయస్వరూపమైనటువంటి నిర్గుణ నిరాకార పర బ్రహ్మందు భయం దర్శిస్తారు ఈ సగుణ సాకార బ్రహ్మనిష్ఠులు లేదా శూన్యవాదులు మొదలైనటువంటి ద్వైతవాదులందరూ కూడా భయపడతారు అని మాండూక్య కార్యకల్లో శ్రీ గౌడపాదాచార్య చెప్పినటువంటి శ్లోకాన్ని యథాతథంగా తీసుకొని చెప్తాడు శ్రీ విద్యారాణ్య గురుదేవుడు ఇప్పుడు టీకా ఉన్నదా చూడండి ఇరవై శ్లోకానికి టీకా చూడండి అస అసద్వాదిన అసద్వాది అంటే శూన్యవాది జాతో ఏకవచనం అసదువాదినహ అన్నాడు ఇక్కడ అసద్వాదికి భయం వేసింది అంటారు అంటే అసద్వాదికి అంటే ఏకవచనం చెప్పినట్లయింది కదా ఏకవచనం అంటే ఇక్కడ జాతి ఏకవచనం అని తెలుసుకోవాలంటే ఇంకా అన్ని ఉన్నాయి ఇందులో అంటే అనేక ద్వైతవాదులు ఉన్నారు ఇక్కడ భయపడే వాళ్ళు కేవలం శూన్యవాదిని అసద్వాదిని చెప్పినారు ఏకవచనం చేత కానీ జాతవ్ ఏకవచనం ఇది జాతీయకచనం అంటే ఇంకా అందులో అనేకం ఉన్నాయి ఏ విధంగా అనేక వృక్షాలు ఉంటాయి వనంలో ఒకటే వృక్షం ఉంటుందా కానీ అన్ని వృక్షాలను కలిపి ఏకవచనంలో చెప్తారు వనం అంటారు అరణ్యం అంటారు అడవి అంటారు ఏకవచన ప్రయోగం జరిగింది కదా ఏకవచనం ప్రయోగం చేస్తే ఒకటే ఉంది అర్థం అక్కడ అనేకం ఉన్నాయి అక్కడ అనేక వృక్షాలు ఉన్నాయి కానీ జాతీయకవచనం అంటారు దీని అన్నిటిని కలిపి ఏకవచన రూపంలో ప్రయోగించుట దీనికి జాతం ఏకవచనం అంటారు ఈ జాతీయకవచనం ప్రయోగించినాడు అసద్వాదినహ అసదువాదికి భయం వేసింది అంటే ఏకవచనం ప్రయోగం చేసినట్లయింది కదా అంటే కేవలం ఒక్కడే కాదు ద్వైతవాదులు ఎందరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయం అని చెప్పినట్లయింది ఇక్కడ అఖండైకరసం వస్తువు శృత్వ అఖండ ఏకరసం అనేటువంటి వస్తువును విని వారి యొక్క ధీ అంటే అంతఃకరణం బుద్ధి నిష్ప్రచార అంటే సాకార వస్తువుని ఇవ అఖండైకరసే వస్తువుని ప్రచార రహిత సతీ అత అస్మాత్ వస్తున బిబ్యతి అయితే వారికి ఎల్లప్పుడూ సగుణం నందే ప్రచారం చేసేటువంటి వ్యవహరించేటువంటి విహారం చేసేటువంటి అలవాటు ఉన్నది కాబట్టి వారికి నిర్వికల్పం నందు అప్పుడు ప్రచార రహితం అయితే అంటే అంతఃకరణం పనిచేయదిగా విచారం చేయది అత అస్మాత్ వస్తున్న బిబ్యతి వాళ్ళు భయపడతారు అని ఇరవై ఏడవ శ్లోకానికి వ్యాఖ్యానం ఉక్తార్తే ఆచార్య సమ్మతం దర్శయ్యతి అనంటూ గౌదపాదాచారుల యొక్క సమ్మతిని కూడా చూపెట్టాడు గౌడాచార్య సాకార బ్రహ్మనిష్టానాము అన్యోగి నిర్వికల్పే సమాధవు అత్యంతం భయమూచురే అని ఇరవై శ్లోకాన్ని కూడా అన్వయం చేసి చెప్పినాడు దాని అర్థం కూడా మనం తెలుసుకున్నాము ఇంతటితో ఇరవై శ్లోకాలు పూర్తయినాయి ఇంకా తిప్పి చాలా మిగిలిపోయినాయి అవి రేపు చూద్దాం హరి ఓం తచ్చవతు సహనౌనసు సహ వీర్యం కరవాహే తేజస్వి నావీ తమస్సు మా విద్విషావహే ఓం శాంతిశాంతిశాంతి